గణపతిగుంహవామహే ఉపమశ్రవస్తమ జేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణ స్తానోధ సాధన శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరా స్వయమేవాత్మనా వ్యర్థవం పురుషోత్తమా భూతూతేశ దగత్పే సుస్వయమే నిన్న నీవు స్వయముగానే అంటే నీ అంతటా నీవే తెలుసుకుంటూ ఉంటావు అంటే అభిప్రాయం ఏమిటంటే ఈశ్వరుడు ఆత్మస్వరూపుడు ఆత్మను తెలుగుతానా ఈశ్వరుణ్ణి తెలియతాన్నా ఉంటాయి ఆత్మని తెలియటానికి కన్ను చెవి అక్కర్ణ ఎందుకంటే ఆత్మ అనేది కన్ను చెవి వెనుక ఆ విజ్ఞాన ఆ చైతన్య శక్తికే ఆత్మ అని పేరు ఏం బాగుందండి సౌండ్ బాగుందా లేదా బాగుంది చాలు చాలు ఆ కళ నాకే తెలుస్తోంది బాగున్నది బాగుందండి సో చెవి వెనుక ఉండే శక్తి చైతన్యం అదే ఆత్మ అంటారు కాబట్టి చెవితోటి ఆత్మ విని ప్రసక్తి అన్నారు కొంతమంది మాకేమో ధ్వనులు వినపడ్డాయి అదే ఆత్మ అని అంటారు అలాగే ఆత్మ కానీ మీరు వినపడ్డది అనాత్మే అవుతుంది తప్ప ఆత్మ అవుతారు అలాగే కన్ను కన్ను వెనుక ఉండే చైతన్యమే ఆత్మ కాబట్టి కంటితోటి మీరు చూసినవి ఏవి కూడా ఆత్మవదు మనస్సుతోటి మీరు తెలుసుకున్నది ఏదీ ఆత్మ అవదు మనస్సు మన మనస్సు చైతన్యమే ఆత్మ కాబట్టి ఆత్మస్వరూపము తెలియుటకు మనోవృత్తి యొక్క అవసరం లేదు చెవి యొక్క అవసరం లేదు తర్వాత కన్ను యొక్క అవసరం లేదు మరి ఆత్మ ఎలా తెలుస్తుంది అంటే సూర్యుడు స్వయంగా ప్రకాశించినట్లుగా ఆత్మ తనంత తానుగానే ప్రకాశిస్తుంది పరమాత్మ సరే పరమాత్మ పోతే తనంత తానుగా ప్రకాశిస్తూ ఉంటాడు అర్జునుడు ఆ మాట అని అంటున్నాడు స్వయమేవ ఆత్మన అస్మానం వ్యర్థి మరి మనలా మన వంటి జీవుడు మాట ఏమిటి అంటే జీవుడు కూడా అంతే జీవుడు మనస్సుతో ఇంద్రియములతో జగత్తును తెలుసుకుంటాడు జగత్తు తెలియాలి అంటే మనస్సు ఇంద్రియాలు ఉండాలి మనస్సు ఇంద్రియాలు లేదంటే జగత్తు తెలియబడదు కానీ నాకు నేను తెలియడానికి మనస్సు అవసరం లేదు ఇంద్రియములు అవసరం లేదు సో పరమాత్మ ఎలా అయితే స్వయంగా తనను తానే తెలుసుకుంటూ జీవుడు కూడా అదే విధంగా తనను తానే తెలుసుకుంటూ ఉంటాడు స్వయం ప్రకాశస్వరూపుడు పరమాత్మ అయితే జీవుడు కూడా స్వయం ప్రకాశ స్వరూపుడే జగత్తు మాత్రము స్వయం ప్రకాశము కాదు పర ప్రకాశ్యము ఈ సంగతిని గుర్తించాలి సో జీవుడికి ఈశ్వరుడికి ఉండే తేడా చాలా అల్పమైన తేడా విజ్ఞాతమరే తేల విజానీయా అని ఒక ఉదాహరణ మీదలో మాట ఒకటి ఉన్నాడు అంటే సర్వమును తెలుసుకుంటూ ఉండే ఆత్మస్వరూపాన్ని దేనితో తెలుసుకుంటావు కళ్ళుతో తెలుసుకుంటావా మనస్సుతో తెలుసుకుంటావా అంటే అర్థం దేనితో నిన్ను తెలుసుకున్న కాదు ఆవశ్యకము కాదు అది ఆత్మ యొక్క ఆత్మస్వరూపం యొక్క విశిష్టత సో ఇదంతా మనం చూసి ఉన్నాము అడ్రస్ ఇక్కడ ఒకే శ్లోకంలో ఒకే ఒకే అర్థ భాగంలో నాలుగు నాలుగు అడ్రస్లు నాలుగు సంబోధనలు ఉన్నాయి శ్రీకృష్ణుని ఉద్దేశించి భూతభావన అని ఒక సంబోధన చూసాం మనం ఉదారన్న భాష్యకారులు మాట భూతాన్ని భావతి ఇది భూత భావన తబుద్ధి హే భూతావన భూతములను భావన భావించివాడు అంటే చిత్రం అంటే భావించివాడు అంటే ఉత్పన్నము చేయువాడు అని అర్థం ఆ పదానికి అర్థం అది దాంట్లో చిన్న రహస్యం కూడా ఉంది అదేమంటే పరమాత్మ భావన చేయుటే ఆ పదార్థమునకు ఉత్పత్తి ఆ పదార్థము పుట్టుటాన్నా భావన చేయుటానా ఒకటే ఇప్పుడు స్వప్నంలో మీరు పర్వతాన్ని చూస్తారు చూశారు కదా స్వప్నంలో పర్వతాన్ని చూశారు కదా స్వప్నంలో చూసిన పర్వతము ఎలా చూశారు పర్వతాన్ని పర్వతాన్ని భావించడమే పర్వతాన్ని చూడాలి ఇంకా అంతకంటే వేరే పర్వతం ఉండదు స్వప్నంలో కనుక మామూలు పర్వతం స్వప్నంలో ఉన్నట్లయితే మీరు మంచం మీద ఇలాంటి మంచం మీద పడుకునే పర్వత స్వప్నం చూసినప్పుడు ఏణులు చూశారనుకోండి పర్వతం ఉంటుంది ఏను దీని మీ పడుకునే ఏణులు స్వప్నం చూశారనుకోండి అది నిజమైన ఏనుగైతే ఏమవుతుంది ఆ మంత్రం విరిగిపోతుంది కాబట్టి స్వప్నంలో ఏనుగులు చూచుట అంటే ఏనుగును భావించుటయే ఏనుగును చూచుట పర్వతమును భావించుటయే పర్వతమును చూచుట కాబట్టి ఈశ్వరుడు కూడా అంటే పర్వతమును ఆయన భావిస్తాడు అంటే పర్వతం సృష్టింపబడుతుంది భావనయే సృష్టి భావనను మించిన సృష్టి వేరే ఏమీ లేదు వేదాల్లో మంత్రాల్లో కూడా అలా చెప్పాడు సభూరితయ్యాహరత్ సభువమ సృజత ఆయన భూ అన్నాడు భూలోకాన్ని సృష్టించాడు భువహ అన్నాడు భువర్లోకాన్ని సృష్టించాడు ఎలా ఉందంటే కుమ్మరి వాడు ఘటము అంటాడు ఘటాన్ని సృష్టిస్తాడు ఘటము అంటాడు ముందు అంటాడంటే మేము వెళ్ళదంటే వాడు మనసులో అంటాడు పై కనకపోవచ్చు భావిస్తాడు అన్నాడు అనుక అంటే భావిత సో అంటే అర్థమంటే తెలుసునండి మీరు పట్టుకున్నారో లేదో జగత్ అనేది కేవలము మనస్సు చేత భావన చేయబడే నామరూపములు తప్ప వేరే కాదు అని అర్థమనివే సో భూత భావన భూతములను భావన చేయువాడా ఉత్పన్నము చేయువాడా అనేది సంబుద్ధి సస్య సంబుద్ధి సంబోధనం అనకూడదు సంబుద్ధి అన్నారు ఎందుకంటే ఏకవచనం సంబుద్ధి అని పాణిని గారి సూత్రం అది సంజ్ఞ ఏకవచనానికే సంబుద్ధి అనే సంజ్ఞ ఉంటుంది ద్వివచనానికి బహువచనానికి ఆ సంజ్ఞ ఉండదు కాబట్టి శంకరులు సంబుద్ధి అని ఆ పాణిని సూత్రాన్ని మనస్సులో పెట్టుకుని అలా అన్నారు హే భూతావన భూతేశాం భూతానాం ఈశహా భూతేశ ఇప్పుడు ఏ భూతములను భూతములు అంటే రెండు అర్థాలు ఒకటి పృథివీ తేజోవాయువు ఆకాశములు అనే పంచభూతాలను ఒక అర్థం ఇంతకుముందు చెప్పుకున్నాం లేదా సకల ప్రాణులు అని ఇంకొక అర్థం సో భూతములను పాలించువాడు ఈష ఈష అంటే శాసనము అనే అర్థంలో వాడతారు ిశ అనే అర్థ పదాన్ని సో శాసించువాడు అంటే పాలించువాడు పాలించుట అంటే అర్థం ఏమిటి ఏదో లాఠి పట్టుకుని వెళ్ళం దాన్ని కీలన కాదు వాటికి మనుగడను అనుగ్రహించువాడు సృష్టించిన తరువాత సృష్టించిన వాటిని పరిరక్షించుట కూడా ఈశ్వరుని యొక్క బాధ్యత ఈశ్వరుడే సృష్టిస్తాడు ఈశ్వరుడే పరిరక్షిస్తాడు ఈశ్వరుడే మళ్ళీ తనలోకి ఉపసంహరించుకుంటాడు స్వప్న ప్రపంచం విషయంలో మీరు కూడా అలాగే ఉంటారు మీరే స్వప్న ప్రపంచాన్ని సృష్టించి దానిని మీరే నిలబెట్టి కొంతసేపు ఆ తర్వాత మీలోకి మళ్ళీ దాన్ని ఉపసంహారం చేసేసుకుంటారు కాబట్టి స్వప్నంలో మీరు ఈశ్వరుడు అలాగే ఈ జగత్తంతా కూడా ఈశ్వరుడు అదే విధంగా చేస్తాడు అందుతనే ఓ అన్నాడు ఈ జగత్తు హిరణ్య స్వప్నంలో ఉన్నది మనందరం ఎక్కడున్నాం హిరణ్య గర్భుడు పొట్టలో ఉన్న పొట్టలో నిజంగా ఓ పొట్ట అది ఉంటే ఆయనకి ఇబ్బంది అవుతుంది ఈ అసలు కాలం చూస్తున్నారు కదా కాబట్టి పొట్టని కాదు ఉడికే సింబాలికే చెప్తారు నేను నిజంగా పొట్టని పెట్టేసుకోవద్దు సో ఇప్పుడు ఈ పొట్టలు పెరిగిపోయి పడుతున్న పాటలు మనం పడుతున్న చాలకుండగా ఇంకా హిరణ్య కూడా ఈ పాటలకు ఎలా ఎక్కట్లేదు హిరణ్య గర్భుడు పొట్టలో ఆయన భావనలో ఉంటారు మనందరం ఈ సృష్టి అంతా కూడా హిరణ్యగర్ ధ్వని స్వప్నం ఆయన కలగంటున్నాడు కలగంటున్నాడు కాబట్టి మన వల్ల ఉన్నాం ఆయన కలగనడం మాని గాడ నిద్రలో గడిపితే ఇంకా మనం మనలో ఉన్నాం ఇంత సహాయం అయిపోతుంది అని మన వేదాంతంలో చెప్పారు వేదాంతంలో చెప్పడమే కాదు ఒకప్పుడు మన గ్రంథాల్లో చెప్పింది పాశ్చాత్య విద్వాంసులు కూడా చెప్తూ ఉంటాను ఇంక ముందు ముందు కాదు మన వాళ్ళు చాలా ముందు చెప్పింది ఈ మధ్య మన వాళ్ళు చెప్పడం మానేసే బీసీలో చెప్పినవి ఇంకా బీ ఏడీ తర్వాత వీళ్ళు నిద్రపోతున్నారు ఏం చెప్పట్లేదు ఆ తర్వాత వాళ్ళు మేల్కొని వాళ్ళు చెప్పడం ప్రారంభించారు సో హెగల్ అనే ఒక పెద్ద ఫిలాసఫర్ ఒకడు ఉండేవాడు అమెరికన్ ఫిలాసఫర్ హెగల్ పెద్ద పేరే ఫిలాసఫీలో వెస్ట్రన్ ఫిలాసఫీలో ప్రఖ్యాతమైన నామేయం ఆయన ఆయన హెగెల్ కాదు సారీ హెగెల్ హెగల్ అలాంటి వాడు ఒకడు ఆయన ఉన్నాడు ఫిలాసఫర్ బిషప్ బిషప్ బెర్లీ అంటారు ఆయన ఏమన్నాడంటే ఈ సకల సృష్టి కూడా పరమేశ్వరుని యొక్క సంకల్పంలో ఉన్నది అని అన్నారు అని చాలా బలంగా మన వాళ్ళు హిరణ్య గర్భుని సంకల్పంలో సృష్టి ఉన్నదని చెప్తారే ఆయన గాడ్ అంటాడు మన వాళ్ళు హిరణ్య గర్భుడు అంటారు ఆయనకి ఐడియలిస్ట్ అని పేరు ఆ రకంగా ఈశ్వరుని సంకల్పంలో సృష్టి ఉన్నది చెప్పేవాడు ఐడియలిస్ట్ అంటే ఒక ఐడియా రూపంగానే ఉంటుంది సృష్టి అంటే అంతేగాని దానికి వాస్తవికత ఉండదు సృష్టి వాస్తవము అని చెప్పి వాళ్ళని రియలిస్ట్స్ అంట ఆ కేటగిరీ వేరు కాబట్టి వెస్టన్ ఫిలాసఫీలో కూడా ఐడియలిస్ట్ అనే పేరుతోటి ఒక సిద్ధాంతం బాగా బలమైన సిద్ధాంతం ఉన్నది దానికి మూల బిషప్ బెత్తి ఆయన కూడా ఇలాగే మాట్లాడుతున్నాడు సో భూత భావన భూతేశ సకల ప్రాణులను నివే సృష్టిస్తున్నావు నివే పాలిస్తున్నావు పాలించుట అంటే మళ్ళీ చెప్పాను కదా లాంటి పిచ్చుకుని నిలబెట్టడం అని కాదు పాలించుట అంటే మనుగడను ఇచ్చుట మనుగడ అంటే మనిషి మనిషి జన్మించాడనుకోండి వాడి ప్రారంభాధీనంగా వాడు నిలబడి ఉన్నంతకాలము జీవించి ఉన్నంత కాలము వాడి జీవనానికి కావలసిన వ్యవస్థంతా ఈశ్వరుడే చేస్తూ కానీ ఇది అనుకుంటాడు తనే చేసుకుంటున్నానని అనుకుంటాడు తను చేసుకోవడం అని అలా అనిపిస్తున్నాడు ఈశ్వరుడే చేస్తూ ఉంటాడు తనే చేసుకుంటున్నానని మనిషి అనుకుంటూ ఉంటాడు జ్ఞానం చేత ఎందుకేతనే భూతేశ సకల ప్రాణులను పాలించువాడా సస్య సంబుద్ధి హే భూతేశేవదేవుడు సో దేవదేవ అంటే అనేక మంది దేవతలు ఉంటారు సో ఇది ఒక మాట ఉన్నది భూతములను పాలించువాడు అంటే చాలామంది ఏమంటారంటే భూతములన్నీ భూతములు అంటే ప్రాణులు ప్రాణుల్ని పాలిస్తాడంటే ప్రాణులన్నీ ఇక్కడ ఉన్నాయి ఆయన పాలించే ఆయన ఎక్కడున్నాడు అక్కడెక్కడ ఉన్నాడు ఇది మామూలు లోక దృష్టి ఈ లోక దృష్టి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇప్పుడు మనందరం భారతీయులము మనందరికీ నాయకుడు ఎవరు ప్రైమ్ మినిస్టర్ గారు ఆయన ఎక్కడున్నారు మనలో ఏముండరు ఆయన వేరే ఒక ఉంటారు ఎక్కడో దూరంగా ఉంటారు ఒక వెయ్యి మైళ్ళు రెండు వేల దూరంగా ఉంటారు కొన్ని అలానే మీరు ఏపీ ఎక్స్ప్రెస్ సిక్కి ఢిల్లీ స్టేషన్లో ఆయన ఏమి ఎదురు రారు ఢిల్లీలో దిగ్గానే ఎగిరి గడపడరు ఢిల్లీలో విజయన తర్వాత కూడా మీరు వెళ్ళి కొంత దూరం వెళ్ళాలి వెళ్తే అక్కడ ఒక ఏరియా ఉంటుంది ప్రైమ్ మినిస్టర్ ఉండే ఏరియా ఒక మైల్ దూరం దాకా వెళ్ళగలుగుతారు ఆటోయో ఏదో కారో ఇచ్చి ఓ మైల్ వరకు వెళ్తారు ఆ మైల్కి మీరు వెళ్ళలేరు అక్కడ ఎవరు వెళ్ళలేరు కేవలం ఆ పాస్ట్ ఉన్న వాళ్ళే వెళ్ళగలుగుతారు ఒక మైల్ దూరం దాకా వెళ్ళి అలా దూరం నుంచి అదుకో ఆ బంగ్లాలో ఆ తెల్లగా కనపడుతోంది చెట్ల రకాల కుద్దో గొప్పగా కనపడుతుంది చూసారా బంగాళా దాంట్లో మన ప్రైమ్ మినిస్టర్ గారు ఉంటారు అని చూడాలి సో ఈ ఈ వాతావరణానికి మనం అలవాటు పడుతుంటాం అని చెప్పిన దేవుడు కూడా ఎక్కడ ఉంటాడు ప్రైమ్ మినిస్టర్ గారు వెయ్యి మైళ్ళ దూరంలో ఉంటే దేవుడు ఇంకెంత దూరంలో ఉంటారో మీరు చెప్పనక్కర్లే కొన్ని కోట్ల రేట్లు ఎక్కువ దూరంలో వైకుంఠం లోకం అనుకుంటే అక్కడ ఉంటారు అలాగని మీరు వైకుంఠంలో దిగేప్పటికీ విమానం దిగారనుకోండి వైకుంఠంలో దిగానే ఆయనే ఎదురొచ్చాడు విష్ణు ఆయన మళ్ళీ ఓ ప్రసాల వైకుంఠపురంబులో నగరిలో నా మూల సౌదంబు లోపల అంటే పెద్ద పెద్ద పద్యాలు అవి ఉంటాయి దాన్ని హైదరాజి ఎవరి స్టేట్ ఇంకా విషయ జలు అవి సో అక్కడక్కడో ఉంటాడు అది బానే ఉంది ఆ పద్యం చక్కగా అర్థం చేసుకుని కింద ఒక ఒక చిన్న ఫుట్ నోట్ ఒకటి పెట్టుకోవాలి ఆ పద్యాన్ని అదేమిటంటే ఆ ఫుట్నోటు ఆ వైకుంఠపురం అనగా మీ హృదయం అది ఫుట్నోట్ ఆ ఫుట్నోట్ పెట్టేసుకుంటే ఆ పద్యం చాలా అద్భుతమైన పద్యం ఆ ఫుట్ నోట్ బందరు పోత గారు పెట్టారు ఒక చోటగా చాలా చోట్ల పెట్టారు ఫుట్ నోట్ అయితే మనం ఏం చేస్తామంటే మన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఫుట్నోట్లు ఏం పట్టించుకోరా పద్యం ఒకటి పొట్టుకులు వెళ్ళాడుతూ ఉంటారు అక్కడ ఎక్కడోతున్నాడని లిటరల్గా అలా తీసుకుంటారు అట్లా ఇద్దా భూతేశారుడు రాస్తున్నారు అంతర్యామి కాబట్టి మీ హృదయంలో మీ కన్ను వెనుక చైతన్య శక్తిగా ఉండి మీ కన్నుకి చూపును అనుగ్రహిస్తూ మీ హృదయంలో ఉండి మనస్సుకి మన్నన శక్తిని అనుగ్రహిస్తాం మీ గఠలంలో అగ్ని రూపంగా ఉండి ఆహారాన్ని పచనం చేస్తూ ఆ రకంగా మీలో అంతర్యామిగా ఉంటాడు మీ కాళ్ళు నడుస్తున్నాయంటే మీ కాళ్ళలో నడిచే శక్తిగా ఉండి ఆయన నడిపిస్తున్నాడు అనమాట సో ఈశ్వరుడు సకల ప్రాణులెందు అంతర్యామిగా ఉండి ఆ ప్రాణులను కాపాడుతూ ఉంటాడు అది సింగ అర్థం చేసుకోవాలి అంటే ఇక దేవదేవ దేవదేవ అంటే దేవతలందరికీ దేవుడు దేవుళ్ళందరికీ దేవుళ్ళు దేవుడు దేవానాం దేవహ దేవ అంటే దేవుడు తెలుగు దూటంటే తెలుగు అవుతుంది సంస్కృతంలో రామహ తెలుగేమిటి రాముడు సంస్కృతంలో దేవ తెలుగు దేవుడు రైట్ సో దేవదేవహ అంటే దేవానాం దేవ దేవుళ్లకు దేవుడు అంటే విద్వాంసోహి దేవ ఆత్మస్వరూపం తెలిసిన మహాత్ములు దేవుళ్ళే ఈయన దేవుడు ఈయన దేవుడు తర్వాత మాత మాతృదేవోభవ తల్లి దేవుడు తండ్రి దేవుడు అతిథి అంటే అర్థమేటో తెలుసినా అండి తల్లి దేవుడు తండ్రి దేవుడు అంటే అర్థమేటో తెలుసిన ఈ మొత్తం సృష్టిలో ఉండే మొగాళ్ళందరూ దేవుళ్ళు ఆడవాళ్ళందరూ దేవుళ్ళు ఇంచుమించు నైంటీ ఫైవ్ పర్సెంట్ పెళ్లి చేసుకోకుండా ఉండే ఘోటక బ్రహ్మచారులు పెళ్లి చేసుకునే స్త్రీలు పెళ్లి చేసుకున్న సంతానం కలగని పురుషులు స్త్రీలు అలాంటి వాళ్ళు కొద్దిమంది ఉంటారు మిగతా వాళ్ళందరూ దేవుళ్ళే కదండి మీరు మాతృ దేవోభోవ పితృదేవోభోవ వీటిని తెలుసుకోకపోతేనేమీ వాళ్ళు దేవుళ్ళే కదా కాబట్టి తర్వాత వివాహం చేసేటప్పుడు లక్ష్మీనారాయణ స్వరూపులోని వర్ణిస్తారు ఆ దంపతులను ఆయన లక్ష్మి ఆమె లక్ష్మి ఈయన నారాయణులు ఆ వివాహ దీక్ష పూర్తి అయిపోయే వరకు వివాహ దీక్ష అయిపోయేది దీక్షాకంకణాన్ని విప్పేసిన తర్వాత మామూలు వాళ్ళు అయిపోతారు కానీ ఆ దీక్షలో మటుకు ఆమె లక్ష్మి ఈన నారాయణు అంటే వివాహం సంతానం కలిగినా కలగకుండా వివాహమైనటువంటి పురుషులు స్త్రీలు అందరూ దేవ దేవుళ్ళే విద్వాంసోహి దేవాహం తర్వాత ఇంకెవలైనా కొద్దిమంది మిగులుంటే ఏమిటి సంతానం లేక వివాహము లేక అలా మిగిలి ఉన్నారనుకోండి మరి వాళ్ళు దేవుళ్ళు కాలేదు కదా అని ఉంటారేమో అతిథి దేవో భవ వాళ్ళు ఎప్పుడైనా ఎవరింటికైనా అతిథిగా వెళ్ళి ఉంటారు కదా కాబట్టి సకల మానవులు దేవతాస్వరూపులై ఈ దేవతాస్వరూపులైన ఈ మానవులందరిలో అంతర్యాముగా ఉంటూ ఉండే దేవుడయ్య దేవుళ్ళకు దేవుడు దేవదేవ అది దేవదేవ అంటే అర్థం అంటే ఈ అర్థం చెప్పి పద్ధతులు రెండు మూడు ఉంటాయి దేవదేవ అంటే ఇంకో రకం అర్థం చెప్పమంటారా ప్రాణార్థం చెప్తాడ అమరావతి నగరంలో ఇంద్రుడు ఉంటాడు దేవదేవత ఆయన దగ్గర ఆయన ఆస్థానంలో అగ్నివరుణుడు దేవతలు ఉంటాడు వరుణుడు అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటాడు గరుణుడు పాతాల లోకంలో ఉంటాడు వీళ్ళు అస్తమానం అమరావతిలో ఎక్కడ కూర్చుంటాడు పాతాల లోకంలో ఆయన ఉంటాడు సో ఈ విధంగా ఈ దేవతలు అనేక మంది దేవతలు ఉంటారు బృహస్పతి సో వీళ్ళ దేవతలందరూ కూడా ఈ దేవతలందరి మీద దేవుడు దేవదేవుడు శ్రీ మహావిష్ణువు ఇది పురాణం అలా మీరు చెప్పుకోవచ్చు లోకంలో పురాణ కాలక్షేపంలో అలాగే చెప్పుకుంటాను దట్ ఈస్ హాల్ ఇట్ గుడ్స్ విచ్ ఇస్ పాయింట్ నేను దాన్ని ఈ అమరావతి నగరము స్వర్గలోకము మన భూలోకంలోనే ఉందండి మన ఈ బ్రహ్మాండంలోనే ఉంది మనకి కనబడే బ్రహ్మాండంలోనే ఉంది స్వర్గలోకం మనకి కనబడే మానవ సమాజంలోనే దేవతలందరూ ఉన్నారు అని ఆ నేను వ్యాఖ్యానం చేశాను ఇంకొక రకంగా కూడా దీన్ని ఈ దేవదేవ అనే మాటని చెప్పవచ్చు అది ఎలాగంటే వీడికి ప్ర వాళ్ళకి వెంటనే ఇది స్ఫురించవచ్చు ఇంద్రియములన్నీ దేవతలు మనస్సుతో సహా పదకొండు దేవతలు ఉన్నారు ఇక్కడ ఐదు ఇంద్రియములు జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములు మనస్సు అంతఃకరణము ఈ పదకొండు దేవతలకి దేవుడు ఎవరో తెలుసిన ఆత్మ ఆయన దేవదేవుడు అధ్యాత్మంలో అలాగా తెలుసుకోవాల్సి ఉంటుంది దేవదేవ అంటే సూర్యో దేవత చంద్రమా దేవత ఆపో దేవత ఆ పృథివీ దేవత ఆ విధమైనటువంటి దేవతలందరికీ కూడా అంతర్యానిగా ఉండే పరమేశ్వరుడు దేవదేవుడు ఈ దేవదేవాణి చాలా తరచుగా వస్తూ ఉంటుంది వచ్చినప్పుడల్లా పౌరాణికార్థంతో సరిపెట్టుకోకూడదు మౌరాణికార్థము అంటే ఓ రకంగా అంటే డివిజన్ బేస్డ్గా ఉంటుంది కొంచెం లోటుకు వెళ్ళి చూడాల్సి ఉంటుంది కూడా జగత్పతే శంకర్లు హే దేవదేవా జగత్పతే సో జగత్తును పాలించువాడా జగత్పతి అంటే అర్థం సూత్రాత్మ అని అర్థం జగత్ అంటే ప్రాణులు వచ్చింది ఇది ప్రాణులు కదిలేవి కావచ్చు కదలనేవి కావచ్చు ఈ ప్రాణులన్నిటినీ పాలించువాడు రక్షించువాడు పతి అంటే రక్షించువాడు ఈ ప్రాణులనన్నింటినీ రక్షించి వాడు ఎవరో తెలిసినా ఆ ప్రాణశక్తి స్వరూపుడు ఇది ఎలాగంటే ఇక్కడ ఉండే ఈ దీపాలని ఈ ఫ్యాను ఈ మైక్ని వీటినన్నిటినీ ఈ ఎలక్ట్రానిక్ పరికరములను వీటినన్నిటినీ రక్షించేటువంటి దేవత ఎవరండి ఎలక్ట్రిసిటీ ఆ దేవత రక్షిస్తోంది వీటినన్నిటినీ వీటన్నిటికీ ఈ ఉపకరణములన్నిటికీ పతి ఎలక్ట్రిసిటీ అదేవిధంగా ఈ జగత్తులో ఉండే సకల ప్రాణులను ప్రాణశక్తి గలవిగా తీర్చిదిద్ది ప్రాణులను ప్రాణులుగా నిలబెట్టే సమష్టి ప్రాణశక్తి స్వరూపుణకు హిరణ్యగర్భుడు అని ఒక పేరు ఆయనకే సూత్రాత్మ అని ఇంకో పేరు సూత్రాత్మ అంటారు మమలు ఉపనిషత్ సంప్రదాయం తెలిసిన విద్వాంసులు సూత్రాత్మ అని అలా అంటారు బ్రహ్మా విష్ణువు శివుడు అనరు ఆ జ్వరంలో అనరు సూత్రాత్మ అని అంటారు సో ఆ సూత్రాత్మ స్వరూపుడు అంటే దానికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషను కాస్మిక్ లైఫ్ అంటే సకల జగత్తులో ఉండే ప్రాణశక్తి సర్వత్రా ప్రాణశక్తి ఉన్నది చూడండి ఎక్కడ పడితే అక్కడ ప్రాణశక్తి ఉన్నది సో అయితే మరి చచ్చిపోయాడనుకోండి ఒక మనిషి పోయాడు అనుకోండి వాళ్ళే ప్రాణశక్తి ఉండదని మీరు అనుకోద్దు ఆ పోయిన దేహాన్ని అలా వదిలేసి ఒక రోజు అయిన తర్వాత వచ్చి చూస్తే ఆ దేహంలోంచి ప్రాణం వస్తుంది అంటే ఏదో పురుగు ఏదో వస్తుంది ప్రాణశక్తి సర్వత్రం ఉంటుంది ఇప్పుడు ఈ గాల్లో ప్రాణశక్తి ఉందంటే ఉంది మీరు ఏదైనా బ్రెడ్ ముక్క లేకపోతే మామిడి పండు ముక్కో బ్రెడ్ ముక్కో అలా విసిరేసి అట్టి గాల్లో వేళ్ళాడి కట్టి ఓ రెండు రోజులైన తర్వాత వచ్చి చూస్తే దాంట్లో చిన్న చిన్న కేటములు వస్తాయి కాబట్టి ప్రాణశక్తి సర్వత్రా ఉంటుంది కానీ ఒక మెటీరియల్ సరైన పదార్థం ఉన్నప్పుడు ఆవిష్కృతం అవుతుంది ప్రకటమవుతుంది ఎలాగంటే ఎలక్ట్రిసిటీ అంతటా ఉంది ఆ వైర్ అంతా ఉంది ఎలక్ట్రిసిటీ ఆయన రూమ్స్ ఎలక్ట్రిక్ వైర్లు వై ఎలక్ట్రిసిటీ ఉంది కానీ బల్బు మాత్రమే అది ప్రకటన సో ఆ విధంగా సకల జగత్తును ప్రాణశక్తి రూపంగా పాడిస్తూ ఉండేటువంటి ఆ సూత్రాత్మ ఈశ్వరుడే సూత్రాత్మ రూపంగా ఉన్నాడు కాబట్టి హే జగత్తే వక్తుమర్హస్ శేషే దివ్యా హ్యాత్మవిభూతయ్యార్విభూతిలో ఇంస్వ్యాప్యష్టసి ఇక్కడ కొంచెం వ్యాకరణం పేచీ వహతుంది దివ్యములైన ఆత్మవిభూతులు అని ప్రథమా బహువచనం ద్వితీయ బహువచనం కాదు భక్తుం అర్హసి చెప్పటగుతూ అంటే ద్వితీయ బహువచనం ఉండాలి కదా ద్వితీయా విభక్తి ఉండాలి కదండి కర్మని ద్వితీయ కాబట్టి ఏం చేయాల్సి యాహ అనే ఒక పదాన్ని అధ్యాహారం చేసుకుని దానికి తగ్గట్టుగా తాహ అని ద్వితీయ బహువచన పదాన్ని అధ్యాహారం చేసి వాక్యాన్ని ఫినిష్ చేయాలి అంటే అలాగా ఏ దివ్యములైన నీ విభూతులు గలవో వాటిని చెప్పవలసినది యాహ ప్రథమా బహోజనం తాహ ద్వితీయ బహోజనం ఆ రెండు ఇంపోర్ట్ చేసుకోవాలి శంకరు పని చేశారు యాహ తాహ వస్తుమరహసి అని వ్యాకరణానికి సంబంధించిన చర్చ వ్యాకరణం మీద పెద్ద శ్రద్ధ లేని వాళ్ళు దాని గురించి చింత చేయవద్దు మీరు మీరు విషయంలో గమనించడం దాంతో చేయాల్సిందేం లేదు దాన్ని తెలుసుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళిద్దరు వాళ్ళు తెలుసుకుంటారు సో దివ్యములైన నీ ఆత్మ అంటే నీ యొక్క విభూతులు ఏదిగలవో వాటిని నీవు చెప్పదగదు విభూతి సో విభూతి అంటే అంతటా వ్యాపించి ఉన్న తత్వము ఒకచోట బాగా బలంగా ప్రకాశమానంగా ఉంటే దానికి విభూతి అని చెప్పి భూతి యొక్క డెఫినేషన్ మళ్ళీ చెప్తున్నా అంతటా వ్యాపించి ఉన్న తత్వము ఒకచోట మంచి జోరుగా ఉంటే దానికి విభూతి అంది ఇప్పుడు ఉదాహరణకి నీరుందనుకోండి నీరుని విభూతి అని కానీ అదే నీరు సునామీలాగా వచ్చిందనుకోండి విభూతి సునామీ అంటే ఏంటండి నింగే అది మళ్ళీ అదేదో వేరే సునామీ ఏంటో ఏదో పెద్ద ముద్ద ఏదో ఉంటుందనుకునే మీరే కానీ చాలా పెద్ద షేప్లో పెద్ద తరంగం రూపంగా వస్తుంది చిన్న చిన్న తరంగాలను ఎవడో విభూతి అంటారు ఇప్పుడు చిన్న చిన్న తరంగాలు ఉన్నాయనుకోండి ఎన్ని విభూతులు అని అనుభవం కానీ ఒక పెద్ద తరంగం వస్తుంది అనుకోండి విభూతి పేర్థ సుడిగులో ఉందనుకోండి విభూతి లేదా ఇంకో రకంగా చూడచ్చు చిన్న నీటి పడియ ఉందనుకోండి ఎవరు విభూతండం చిన్న చెరువు ఉందనుకోండి విభూతండం పేర్థ చెరువు ఉందనుకోండి ప్రపంచంలో కల్లా పెద్ద చెరువు ఏమిటో సముద్రం విభూతి లేదా అద్భుతమైన నది ఉందనుకోండి గంగానది లాంటి నది విభూతి అది మళ్ళీ విభూతి అవడానికి మీరే అయినా విభూతి కాబట్టి విభూతి యొక్క నిర్వచనము ఏమంటే విభూతి ఒకటే తత్వము మీ తత్వాలు ఉండవండి తత్వం ఒకటే ఉంటుంది అదే తత్వము అంతటా ఉంది కానీ ఒకచోట మాత్రం చాలా అద్భుతంగా ఉంది అంటే దానికి విభూతి ఇప్పుడు బంగారం ఎక్కడ పడితే అక్కడ ఉంది ఇప్పుడు మనం కూర్చుంటే కాల కింద నేలలో బంగారం ఉందో ఒకసారి ఉంటుంది ఉందని కూడా మీకు తెలియని విధంగా ఉంటుంది పోనీ ఆభరణాల్లో ఉంది కొన్ని అలా తీసుకోండి ఆభరణాల్లో కూడా ఉంది ఎక్కడ పడితే ఆభరణాల్లోనూ బంగారం ఉంది కానీ జాయి సలుకాలో మాత్రం విభూతి అని ఎవడో అంటుంటే అది ప్రత్యేకంగా దుబాయ్ నుంచి దిగుమత వచ్చినటువంటి బంగారపు ఆభరణం ఇట్ ఈజ్ ఎ విభూతి దానికి ధర ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే అది ఒక విభూతుంది సో బంగారానికి సంబంధించి విభూతు సో ఆ విధంగా ఆ విభూతుని అర్థం చేసుకోవాలి సో ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడు అదే ఏం ప్రశ్న అడుగుతారండి ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడు అని వీడు ప్రశ్న అడిగేదంటే వీడికి ఈశ్వరుడు గురించి ఏమీ తెలియలేదు అని అర్థం మో మోకో కహాద్ంధేరే బందే మైతో తేరే పాస్మే ఉన్నారు ఎప్పుడైనా అదే ోకో అంటే నన్ను ఎక్కడ వెతుకుతావురా అభిమొహం నేను నీకు దగ్గరలో ఉన్నాను కాబట్టి నువ్వు ఎక్కడున్నావో చెప్పు అంటలేదు ఆయన ఎందుకంటే ఉన్నాడు నీవు ఎక్కడ మహా జోరు చెప్పు విభూతయ్య విభూతి రూపంగా నీవు ఎక్కడున్నావో చెప్పు అని అడుగుతున్నాడు కణ క్షణంలోనూ ఈశ్వరుడు ఉన్నాడు కానీ సూర్యుడు విభూతి ప్రతి నీటి బిందువులోనూ ఈశ్వరుడు ఉన్నాడు కానీ సముద్రము గంగానది విభూతులు సో ఆ విధంగా మీ యొక్క విభూతులను మాకు చెప్పవలసినది ఎందుకంటే ఎందుకు ఈ విభూతులను అంటే చూడండి మనిషి జీవించి ఉన్నప్పుడు ఎవేవో కర్మల్ని చేస్తూ ఉంటాడు ఈ కర్మల్ని చేస్తున్న కారణంగా కర్మల్ని వీడు చేసి బంధాన్ని పెంచుకుంటాడు కర్మల్ని చేసి బద్ధుడవుతూ ఉంటాడు కర్మ బంధన లోకోయం కర్మబంధన వీడేం చేస్తాడంటే హాయిగా కడుపులో చల్ల కదలకుండా ఉండొచ్చు కదా అలా ఉండడు ఏదో చేసి కొత్త కొత్త ఏదో మొదలుపెట్టి అంటే దురాశతోటి ఒక కామనతోటో లోభంతో ఏదో మొదలు పెడతాడు మొదలుపెట్టి దాంట్లో పడి ఇంకా కుదీతలో పడ్డా ఎలా కవ్వలే అని ఓ సాంత ఉంటే దృష్టాంతం నేను అనుకోకండి సో అలా గెలగలు ఆడుతూ ఉంటాడు అలా గెలగలు ఆడి పైగా అనుకుంటాడు నాకు దేవతలు సహకరించట్లేదు గ్రహాలు సహకరించట్లేదు నక్షత్రాలు కావండి నువ్వు లక్ష రూపాయలు రెండు లక్షలు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ లక్ష రూపాయలతోటి చక్కగా సంతృప్తులమై ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి తప్ప ఆ లక్ష రూపాయలు ఇప్పుడు అర్జెంటుగా రెండు లక్షలు ఇప్పుడు రెండు లక్షలు అవుతుంది ఈ లక్ష రూపాయలని తీసుకెళ్లి పోస్ట్ ఆఫీస్లో పెడితే ఆరు సంవత్సరాల ఎప్పటికి రెండు లక్షలు అవుతుంది కదా అధ్యాధ్యా ఆరు సంవత్సరాలుగా అంత దాకా మనం వెయిట్ చేయలేం ఆరు నెలల్లో అవ్వాలి ఆరు రోజుల్లో అవ్వాలి అని ఒక దురాశతోటి ఏదో మొదలుపెట్టాడు మొదలుపెట్టి అది కలిసి వస్తే చూసారా నేనే ఆయన ఎంటర్ప్రెండ్ ఇవ్వాలి నేను ఎంతటి వాళ్ళో చూడండి అని గొప్పలు చెప్పుకుంటాను చూడండి అది కలిసి రాకపోతే నాకేమో గ్రహాలు కలిసి రావట్లేదు నక్షత్రాలు కలిసి రావట్లేదు దేవతలు కలిసి రావట్లేదు దేవుడు కలిసి రావట్లేదు దేవుడు ఈ దుష్టులందరికీ కలిసి కానీ నాకు మాత్రం కలిసి రావట్లేదు దేవుడు కూడా పక్షపాత పుల్ల అని వీడు ఎదుర వ్యాఖ్యానాలు నాకు అర్థంగానే సంగతి వీడి ఆశకి వీడి లోభానికి లక్షను అర్జెంటుగా రెండు లక్షలు చేయాలనే వీడి లోభానికి దేవతలు ఎందుకు సహకరించాలండి వాళ్ళకి పని పడాలేమి లేదా దేవత ఏ రోజు జాబ్ నీకు లోభం ఉన్నది నువ్వు పడు పాట్లు వాళ్ళందరూ వచ్చి నీతో పాటుగా ఈ మోత ఈ ఈ బరువు ఎందుకు మొయ్యాలి వైద్య చుద్దు సో ఎనీవే సో మనిషి ఈ విధంగా కర్మ కామనలతో కొత్త కొత్త కర్మలను చేస్తూ ఆ కర్మబంధంలో పడిపోతాడు కర్మ చేయాల్సింది బంధాన్ని పెంచుకోవడం కోసం కాదు కర్మ ఎందుకు చేయాలంటే కర్మవాసన నుండి విముక్తి కొరకు కర్మలను చేయవల కర్మవాసనలు కర్మబంధములు ఉంటాయి కర్మవాసనలను బట్టి కర్మలను చేసి తద్వారా కర్మబంధాన్ని వీడు నిర్మాణం చేసుకుని ఉంటాడు దాని నుండి విముక్తి కొరకు కర్మ చేయాలి కానీ ఆ బంధాన్ని మరింత పెంచుకోవడం కోసం కర్మ చేయకూడదు ఇది ఇప్పుడు తాళ్ళు పెట్టి కట్టుకుంటున్నారంటే వాడికి వాడే కట్టేస్తున్నాయి చేతులు కట్టేస్తున్నాయి మెడ ముక్కు చేతులు అన్నీ ఇంకా వాడిని విడిపించుకోవడానికి వీరు లేకుండా అయిపోతే అలా అయిపోకూడదు అలాగా ఎప్పుడైనా అలాగంటే చూసారా వీడు ఈ మైక్లో డన్ మైకులు ఉంటాయి ఆ మైకుల్లో మాట్లాడుతూ ఉంటాడు ఒక మైక్ తర్వాత ఒక మైకో అలాగ మాట్లాడుతూ ఉంటాడు ఆ మైకులకు వైర్లు ఉంటాయి ఆ వైర్లు వీడి చుట్టూ వైర్లే వీటిలాగా సర్క్యులర్గా అన్ని వైర్లే ఈ మైక్ తీసి ఆ మైకో మైక్ తీసి ఈ మైకో అలా మాట్లాడుస్తూ ఉంటాడు కొంతసేపు అయ్యేపడికి ఏమవుతుందంటే వీడు ఆ వైర్ల మధ్యలో ఉంటాడు ఆ చిటికీలోకి కింద పడిపోతాడు ఆ వైర్లలోకి వేలాడుతూ ఉంటాడు ఈ ఎలక్ట్రికల్ వైర్లలో మనిషి అలాంటి వాడు చుట్టూ కర్మలను పెట్టేసుకుని ఆ కర్మలు నేను పట్టేస్తే వాటిలోకి అలా వేలాడుతూ ఉంటాడు మనిషి కర్మబంధనం కోసం కర్మలను చేయడం కాదు కర్మ వాసనల నుండి విముక్తుడై కర్మబంధము నుండి విముక్తుడై మోక్షం వైపు పయనించడం కోసం కర్మలను చేయాలి అంటే ఆ కర్మలలోకి ఈశ్వరుడు అవతరించాలి ఈశ్వరుడు ఆ ఊళ్ళో అవతరించాడు ఈ ఊళ్ళో అవతరించాడు అని ఇలాంటి పిచ్చి పిచ్చి కథల వల్ల ఉపయోగం ఏం లేదు ఈశ్వరుడు మీ కర్మలోకి అవతరించాలి అవతరిస్తే ఆ కర్మ కాస్త కర్మయోగం అందుకోసం మనం చేసే కర్మల యొక్క శుద్ధి చేసి దాన్ని కర్మయోగంగా తీర్చిదిద్దడం కోసం ఈశ్వరుని యొక్క స్వరూపం బాగా తెలుసుండాలి ఈశ్వర స్వరూపము ఈశ్వర విభూతులు మనకి బాగా తెలుసుకున్నట్లయితే ఆ కర్మాను కర్మ కర్మ ప్రపంచాన్ని కర్మయోగంగా తీర్చిదిద్దుకునే ఒక అవకాశం లభిస్తుంది అందుకోసం విభూతుల్ని తెలుసుకోవాలి అందుకోసం విభూతుల్ని చెప్పమని ఆయన అడుగుతున్నాను తర్వాత మానవులు భక్తి చేస్తారు భక్తి ఎందుకు చేస్తారంటే ఏవో చిత్ర విచిత్రములైన అనుభవాల కోసం భక్తి చేస్తున్నాము అని భ్రమపడతారు మేము ఆ బాబాగారిని భర్తీ చేసామండి ఫోటోలోంచి చపాతీ వచ్చింది ముందు ఫోటోలోంచి చపాతీ రావడం వల్ల ఇట్స్ నాన్ సెన్స్ దెర్ ఇస్ నో సెచ్ ఒకవేళ వచ్చిందే అనుకోండి అదే ఆ భర్తీకి ప్రయోజనం వచ్చిందే అనుకోండి వాళ్ళు ఫైవ్ సెకండ్స్ అలా అనుకోండి అలా అనుకోవడంలోనే చాలా ఇబ్బంది ఉంది ఫోటోలోంచి చపాతీ రావడం ఏంటండి క్యా బాధ ఎలా అనుకుంటారు చపాతీ ఎందుకు రావాలి తీసా ఎందుకు రాకూడదని నాకు ఒక డౌట్ సరే ఫోన్లేండి అలా ఒకవేళ వచ్చిందని అనుకున్నా ఒక విచిత్రమైన అనుభవం కోసం చేస్తున్నారు ఆ భక్తి మీరు మాకు దేవుడు కల్లో కనపడ్డాడండి అంటే ఒక విచిత్రం కళ్ళ ఎప్పుడు దేవుడు కనపడ్డు మనకు అప్పున్నవాడో లేకపోతే అప్పుడు వీళ్ళందరూ కనపడతారు కళ్ళో దేవుడు కనపడ్డు కొని కనపడ్డాడు అనుకోండి అది ఒక విచిత్రమైన అనుభవం దానికోసం ఆ భక్తి చేసేది భక్తి చేసేది ఇలాగంటే చిత్ర అనుభవాల కోసం కాదు భక్తి చేయడం భక్తి ఎందుకోసం అంటే అంతఃకరణ శుద్ధి కొరకు భక్తి చేయాలి అంటే భక్తి ఎవరిని చేస్తారు ఈశ్వరుడి మీద భక్తి సరిగ్గా చేయాలి అంటే ఈశ్వరుని తత్వాన్ని తెలిసి ఈశ్వరుని యొక్క విభూతులను తెలిసి సక్రమంగా తెలిసి ఉన్నట్లయితే ఆ భక్తి చిత్తశుద్ధికి సోపానమవుతుంది లేకపోతే ఆ భక్తి చిత్ర అనుభవాల కోసం భక్తి చేసేటువంటి ఒక దురదృష్టకరమైన దుస్థితిలోకి భక్తులు దిగజారుతో ఉంటారు అది అది భక్తి కాదు ప్రారంభం అదేదో భక్తిగా లోకంలో ప్రచారంలో ఉండటం మన హిందూ సమాజం యొక్క దురదృష్టం ఇక యోగము యోగం ఎందుకండి యోగం ఎందుకు చేయాలి అంటే సిద్ధి కోసం యోగం చేయక ఈ లోకంలో ప్రసిద్ధమైనటువంటి మార్గాలు నీటి మీద నడవడం అనే ఒక సిద్ధి కోసం యోగం చేయాలి గాలిలో ఎగరడం అనే సిద్ధి కోసం యోగం చేయాలి అయితే ఈ దేహంలో వాడి మనస్సులో ఏముందో తెలుసుకోవడం కోసం యోగం చేయాలి వాడి మనస్సులో ఏముందో తెలుసుకోవడం అంతా తప్పు పని అదే కానీ ఇంకోట్లేదు సపోజ్ ఇప్పుడు ఒక ఆయన పాఠం చెప్తున్నాను మీ గురించి అట్లా ఒక ఆయన ఎదుర్కొండ బుద్ధినే రేవి వేషం బాగాలు వేసాడు మంచి సన్యాసేనా లేకపోతే దొంగ వేషాలు ఏమైనా ఉన్నాయా అని అనుకుంటున్నాడు అనుకోండి అది కాస్త నాకు తెలిస్తే ఇంక నేనేం పాఠం చెప్తాను నేను కాబట్టి వాడి వరసలో ఉన్నది తెలియడం అంతా న్యూస్ తెలుసు అదే కానీ ఇంకొకటి లేదు సపోజ్ భిక్షకు ఎక్కడికైనా వెళ్ళామనుకోండి ఇంకో లడ్డు వేసుకుంటారా అంటే కొంచెం మొహమాట పడి పూల వేయండి అని అన్నారనుకోండి వీడు అయిందనుకున్నాం వీడి మొహం ఇంకోటి కూడా తినిస్తున్నాడే అని వాళ్ళు అనుకున్నారనుకోండి సపోజ్ అది కాస్త వీరికి తెలిసిపోతే వీడు భిక్ష ఏం చేస్తాడు చూడండి భగవంతుడు మీ కన్నుని చూసి మీ కన్ను ఎలా ఉందో తెలుసుకునే అవకాశం ఇచ్చాడు మీ ముక్కు ఎలా ఉందో తెలుసుకునే అవకాశం ఇచ్చాడే కానీ మీ వనస్సులో ఏ ఉందో తెలిసిపోయే అవకాశం భగవంతుడు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదో తెలిసినా మీ క్షేమం అందులోనే ఉంది కాబట్టి ఇవ్వలేదు మీరు నేల మీద నడిస్తే బాగుంటుందని భగవంతుడు మీకు గాల్లో శక్తి ఇవ్వలేదు పక్షులకి గాల్లో శక్తి ఇచ్చాడు మనకి ఇవ్వలేదు ఎందుకంటే బాగుంది భగవంతుడి యొక్క స్కీమ్ అలా ఉంటేనే మీరు యోగాభ్యాసం చేసి హఠయోగం చేసి గాల్లో ఎగిరి శక్తి సంపాదించి పట్టుకొచ్చారనుకోండి మీరు ఈశ్వరుని ఆరాధించట్లేదు ఈశ్వరుని యొక్క మహిమకు ఈశ్వరుని విభూతికి విరుద్ధంగా ప్రయత్నం చేస్తున్నాను మీరు విన్నారా ఈ కథ నేను ఇప్పుడో చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో చదువుతుండగా విన్నాను కథ ఒక బాటసారి ప్రయాణంలో వెళ్తా ఇలాంటి ఎండ రోజున భోజనం మూట కట్టుకుని ప్రయాణంలో వెళ్తా మధ్యాహ్నం పన్నెండేపటికి ఒక అడవి దారి ఒక చెరువు దగ్గర ఆ భోజనం చేసి ఆ నీళ్లు త్రాగి అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు దాని యొక్క దత్తని నీడలో నడుము వాల్చారు ఇలా నోరు ఇలా ఉంటుంది కానీ నడుము వాల్చగానే కొద్దిగా తెలుసుకుని ధ్వని అంటే గుర్ర గురక వస్తుంది పాపం గురక పెట్టి నిద్రపోతున్నారు నిద్రపోయి నిద్ర లేచిన వెంటనే మామూలుగా పూర్వకాలం వాళ్ళు ఒకసారి ఇలా అనుక్కుంటారు కొత్త మీద ఇలా చేసి పొట్టబీద చేసుకుని నిద్రపోయాడు ఇలా ఇలా అనుకున్నాడు అనుకుంటే ఏదో మెత్త మెత్తగా తగిలినట్టే ఉడికి పడి నిద్రలే చూస్తే పైనుంచి మర్రి గింజ కాయలు బుల్లిబుల్లి కాయలు అవి పొట్ట మీద రెండో మూడో కాయలు పడ్డాయి అవి మెత్తగా ఉంటాయి అప్పుడు అనుకున్నాడు ఇంత మహావృక్షం పడుకునే ముందు అనుకున్నాడు ఏమని నేను కొంచెం కషాయ సీక్వెల్స్ తప్ప అప్పుడప్పుడు ఈ పాప సినిమాల్లో టూరింగ్ యాక్షన్స్ కొంచెం వీలు కలెక్ట్ చేయడంలో వీరు ఎప్పుడైతే అలాంటిది అంటే ఏంటి సీతాదేవి రామ రామాయణం సినిమా అనుకోండి సీతాదేవిని రామరాజు సేడు ఎత్తుకుపోతాడు ఆ తర్వాత లక్ష్మణ్ ఉండేంత సీతాదేవి అంటుంది ఏమైనా లక్ష్మణా వెళ్ళు మీ అన్నం చూసినా అంటుంది అని అసలు చేస్తారు ఏమిటి ఈ ముక్కల్ని కలపడంలో కొంచెం తేడా తీసేయడం ప్రాజెక్ట్ రాయడా ఎప్పుడైనా చూసారా ఇటువంటి ఇప్పుడు అలా ఇది రాకు ఎనీవే పడుక్కునే ముందు కథను మీరు రివర్స్ చేసుకోవాలి పడుక్కునే ముందు ఏమిటో దేవుడు ఇంత పెద్ద మది చెట్టు చిన్న గింజ కాయ పక్కనే గుమ్మిడి పాగుతుంది అడవి గుమ్మిడి అడవిలో పిచ్చి గుమ్మిడి నేల మీద పాకుతుంది కాండానికి నిలపడే ఓపిక కూడా ఉండదు నిలబడలేదు పడిపోతుంది దానికి ఇంత కాయ ఇంత మహావృక్షానికి ఇంత దేవుడికి బుర్ర లేదు న్యాయం అయితే ఈ నిలబడ్డం కూడా చేత కానీ కేకకి ఆ చిన్న కాయ ఉంటే చాలు ఆ మహావృక్షానికి ఇది ఉండాలి అనుకునే దేవుడికి బుర్ర లేదని అనుకుని మంచి తెలివిగా అనుకుని పడుకునేదాడు లేచి చూసుకుంటేనే రెండు మూడు కాయలు పొట్ట మీద ఉన్నాయి దేవుడు నిజంగా తెలియ లేకపోతే ఈ గుబ్బిడికాయ అక్కడ ఆ గిద్దలు ఇక్కడ ఉంటే ఓ గుబ్బిడికాయ పడి పొట్ట పగిలు చచ్చిపోయింది దేవుడు తెలివైన సో అభిప్రాయం ఏమిటంటే ఎవడు మన నేల మీద నడవకున్నాడు కోతుల్ని చెట్ల మీద ఎగరమన్నాడు పక్షుల్ని దాడిలో ఎగరమన్నాడు ఎవరి స్థానంలో వాళ్ళు ఉంటే చాలు ఇప్పుడు హఠయోగా నేర్చి కోతి కొమ్మర్చిలాగా చెట్లు ఎక్కర్లేదు పక్షుల్లాగా ఎగరనక్కర్లేదు యోగము సిద్ధి కొరకు కాదు యోగ సిద్ధుల పేరుతో జనాలు చేసేటువంటి గలాభ ఇంత అంతా కాదండి యోగము శుద్ధి కొరకు కాదు యోగము ఎంతవరకు అంటే దేహారోగ్యం నిలబెట్టుకుంటే కొంచెం ప్రాణాయామాది చేస్తే హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవి ఉండవు అప్పుడు మిగిలిన జీవితాన్ని ఈ హార్ట్ ఇన్స్టిట్యూట్ చుట్టూ తిరగక్కర్లేకుండగా ఆక్సిజన్ హాస్పిటల్కి వెళ్ళ ఆక్సిజన్కి హాస్పిటల్ ఎందుకంటే మన చుట్టూ ఆక్సిజన్ సో అలాంటి అలాంటివి అక్కర్లేకుండా కొంచెం ప్రాణాయామాది చేస్తే చుట్టూ ఉన్న ఆక్సిజన్తో అలక్షణం చేసేయొచ్చు మళ్ళీ ఆక్సిజన్ హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు ప్రాణాయామం చేస్తే చాలా ప్రాణాయామం మీరు చేయాలనుకోండి చుట్టూ ఉన్న ఆక్సిజన్ సరిపడదు ఆక్సిజన్ హాస్పిటల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆక్సిజన్ మళ్ళీ తీసుకోవాల్సి ఉంటుంది ఏమక్కర్లేకుండా దేహం కొంచెం ఆరోగ్యంగా ఉంటే సాధన బాగా తర్వాత మనస్సు కూడా ప్రాణాయామాదుల వలన చాంచల్యం తగ్గుతుంది అప్పుడు మనస్సును కూడా మనం ముక్తి మార్గం నడిపించగలుగుతాం అందుకోసం అంతే అర్థం ఏమిటి కర్మయైనా భక్తి అయినా యోగమైనా వాటన్నిటికీ ఒకే ఒక లక్ష్యము పరమాత్మ ప్రాప్తి ఆ లక్ష్యం పెట్టుకున్నవాడు అర్జునుడు అందుకోసం అర్జునుడు అడుగుతున్నాడు నీ విభూతులు చెప్తూ నీ తత్వాన్ని నీ విభూ యథాం విభూతిని యోగించా యోగము అంటే తత్వం నీ తత్వాన్ని అంటే నీ స్వరూపాన్ని నీ విభూతుల్ని ఎవడైతే తెలుసుకుంటాడో వాడు ఆ కర్మని భక్తిని యోగాన్ని సరైన మార్గంలో పెట్టుకుని ఈశ్వరుణ్ణి పొందగలుగుతాడు కనుక అటువంటి ఆ భక్తి అటువంటి నిష్ట కలిగిన జిజ్ఞాసు అర్జునుడు కనుక అవి అడుగుతున్నాడు